పోతాడని తెలుసు ఎప్పుడు పోతాడో తెలీదు సరిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓహో ఇప్పుడు పోయాడా ఎందుకంటే ముందే తెలుసు కదా పోతాడని అట్లా కాకుండా గగ్గులు పెడుతున్నామంటే ఏమా పోయా పోయా ఓరే తమ రొంటారా తమరుంటారా అని అడిగాడు అనుకోండి వాడు లేచి చెప్పేది ఉన్నాయండి పోయేది లేనివాడే అక్కడి నుంచి పోతాడు ఉన్నవాడు ఉండేది పోయేందుకే ఇది తెలుసు ఎక్కడికైనా దుఃఖం చెప్పండి అన్యదగ్రహణం ఇదంతా ఇవన్నీ సత్యం అనుకుంటూ ఉన్నాం అవి పోయినప్పుడు దుఃఖపడుతూ ఉన్నాం అర్థం కావడం లేదు పోతారని తెలుసు కాని తట్టుకోలేకపోతున్నాం కారణం ఏంటి తెలుసా అర్థం కావడం లేదు కనుక మోక్షాయ మోక్షం కావాలందరికీ దుఃఖమే లేకుండా ఉండాలి మోక్షాయ జ్ఞాన జ్ఞానాయ శాస్త్రపఠనం నీకు నువ్వుగా చదువుకునే అవకాశం లేదు ఎందుకని వాడికి వాడికి వాడికి అది కాదు సర్పం కాదు రజ్జువు అని వాడు గలుగుతుందా జ్ఞానం చెప్పండి లే కలగదు ఎందుకో తెలుసా వాడే డిసైడ్ చేసింది లేని సర్పాన్ని తెచ్చిపెట్టింది వాడే ఇంక వాడికి గెలిగే అవకాశం లేదు ఎత్తు స్వతహ అప్రాప్తం ఆచార్యుల వారు భాష్యం ఉపనిషత్ భాష్యం ఎత్తు స్వతహ అప్రాప్తం నీకు నువ్వుగా ఏదైతే పొందే అవకాశం లేదో తత్ దానిని శాస్త్రేణ బోధితవ్యం ఇంకొకరి చెప్తే తెలియాలి ఇంకొక విధంగా తెలిసే అవకాశం లేదు ఆ చెప్పేవాడు కూడా నీలాంటి వాడై వాడు నువ్వు చెప్పి త్రాసు కాదు అది ఇంకో పాము అన్నాడు అనుకోండి ఇంక ఇంక అయినట్టే వాడు త్రాడును చూచిన వాడయి ఉండాలి రజ్జు జ్ఞానం కలిగిన వాడయి ఉండాలి తనకు కలిగిన జ్ఞానం నీకు ఉండాలి వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు గురువు తద్విజ్ఞానార్థం సహా గురుమే అభిగచ్చేది అటువంటి గురువు దగ్గరకు వాడిపోతే తెలుస్తూ ఉంది కనుక నీకు నువ్వుగా తెలుసుకునే అవకాశం లేదు దానికి ఒక పద్ధతి వెరీ ఇంపార్టెంట్ పుస్తకాలు చదివితే జ్ఞానం వచ్చేటట్లయితే అందరూ పుస్తకాలు చదువుతారు ఒక పద్ధతి దట్ ఈజ్ ట్రెడిషన్ గురు శిష్య ట్రెడిషన్ ఏ విధంగా బోధించాలి అంటే జ్ఞానం జ్ఞానం ఎంత ప్రధానమో ప్లీజ్ బోధ ఎంత ప్రధానమో బోధన విధి అంత ప్రధానం ది మెథడ్ ఆఫ్ టీచింగ్ కొందరు మాస్టర్లు మనం చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం ఒక మాస్టర్ చెప్తే మనకు అర్థం ఇంకో మాస్టర్ చెప్తే అర్థం కాదు మళ్ళీ ఇద్దరు తెలియగల వాళ్ళే ఎందుకంటే ఎలా చెప్పాలి అతన్ని తెలుసు ఇలా చెప్పాలి అతని తెలియదు అదే సాంప్రదాయం సాంప్రదాయం అంటే సాంప్రదాయక బోధ కావాలి అంటే తను తన గురువు దగ్గర నుంచి గ్రహించాడు తన జ్ఞానం కలిగింది తను ఏ విధంగా పొందాడో అదే విధంగా శిష్యుడికి అందిస్తాడు ఇది పరంపర ఎలా బోధించాలి అని తెలిసిన వాడు బోధించాలి తెలియదనుకోండి అతనికి శాస్త్రం తెలిసిన్నా ఉపయోగం లేదన్నారు ఆచార్యుల వారు గీతా భాష్యంలో అద్భుతమైన సెంటెన్స్ తమ చూడండి అసంప్రదాయ విత్ సర్వశాస్త్రవి అపి మూర్ఖవత ఇవ ఉపేక్షణీయ అన్నారు అసంప్రదాయ విత్ ఎవరికైతే సంప్రదాయం తెలీదో వాడు సర్వశాస్త్ర విత్ అపి అపి కూడా అయినప్పటికీ కూడా వాడికి సమస్త శాస్త్రాలు తెలిసి ఉండిన భగవద్గీత తెలుసు ఉపనిషత్తులు తెలుసు రామాయణం తెలుసు భారతం తెలుసు భాగవతం తెలుసు ధర్మశాస్త్రాలు తెలుసు ఉపపురాణాలు తెలుసు అన్ని తెలుసు ఏం చేయమని వాడిని వదిలేయమన్నాడు వాడి దగ్గర మాత్రం ఏనొద్దన్నాడు ఆచార్యులు సామాన్యులు కాదు అన్నదన్నాడంటే శాస్త్రం అంతే ఇంకేం లేదు ఇంక ఇటు అటు తొలగడానికి లేదు ఒకవేళ మనకి సరిగా అర్థం కాలేదంటే మనం ప్రయత్నం చేయాలి ఇంక అంతేగాని క్వశ్చన్ చేసే ప్రశ్న లేదు దట్ ఈస్ శంకరా అసంప్రదాయ విత్ సర్వ శాస్త్రవి అవి మూర్ఖవదేవ ఉపేక్షణయ ఇటువంటి పదం అదోండి సర్వశాస్త్రవి అపి వాడికి అన్ని శాస్త్రాలు తెలిసి ఉండిన ఆ పండితుడికి లేదు ఆ సాధువుకి సంప్రదాయం గనక తెలియపోతే బోధించే పద్ధతి కనుక వాడికి తెలియకపోతే అసంప్రదాయవితు. సంప్రదాయం తెలియని వాడైతే మూర్ఖవత్ ఏవ ఉపేక్షణీయ అన్ని తెలిసిన వాడిని మూర్ఖుడు అని భావించి వదిలిపెట్టాయన్నాడు ఇంకా దాన్ని అర్థం చేసుకో ఎందుకో తెలుసా ఆయనకు ఎంత తెలిసినా ఉపయోగం లేదు మన బుర్రలోకి ఎక్కదు ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోండి కంప్యూటర్ కొని పెట్టుకున్నది మాత్రం కంప్యూటర్ రాదు అది ఎట్లా నేర్చుకోవాలనో అలా నేర్చుకున్నవాడు చెబితేనే వస్తుంది ోధ ఎంత ప్రధానమో బోధనా విధి టీచింగ్ ఎంత ప్రధానమో మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎంత ప్రధానం చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అలా బోధించినప్పుడే వస్తుంది ఇది సంప్రదాయం ఈ సంప్రదాయంలో ఉండేవాడు బోధించాలి గుర్రూప సదనం శాస్త్రపఠనం నెక్స్ట్ మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి జ్ఞానాయ శాస్త్రపఠనం గుర్రూప సదనం శాస్త్రపఠనం గురువు దగ్గర కూర్చొని జ్ఞానం వింటే ఏమి చేసేది ఏం చేశాడో చెప్పండి మీరు అర్జునుడు ఎవరో విషయం వద్దు ఓరని ఏడుస్తూ కూర్చున్నాడు అక్కడ గాండివం శ్రంసతే హస్తాత్ త్వక్షయు పరిధక్యతే నేను గాండివం కూడా పట్టుకోలేకపోతున్నాను ఏది అర్జునుడు సవ్యసాచి విజయుడని పేరు ఆయనకి నేను యుద్దం చేయలేను కృష్ణ అని అన్నవాడు పరమేశ్వరుడు జ్ఞానాన్ని బోధించడానికి స్టార్ట్ అయిన తర్వాత భగవద్గీత ఒక గంట పదిహేను నిమిషాల్లో పోయింది గంట పదిహేను నిమిషాలు అంతే పన్నెండు బాబు బదులు పెట్టారు ఓటినందరికైపోయింది విచిత్రం ఏంటంటే నష్టో మోహ హా స్మృతి హే లత ఫినిష్ తత్ప్రసాదాన్మయాచ్యుత హే కృష్ణ నీ ప్రసాదంగా నీ అనుగ్రహం చేత నా మోహం పోయిందనేసాడు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు స్మృతి జ్ఞానం కలిగిందని ఏం చేశాడు చెప్పండి ఏం సాధన ఏం తపస్సు అదంతా ముందే చేశాడు ధర్మాత్ముడు గనక తపస్సులన్నీ ముందే చేశాడు ధర్మాత్ముడు దివ్యాత్ముడు మహాత్ముడు అందువల ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన సంజయుడు చెప్తారు ధృతరాష్ట్రుడికి ఏ ధృతరాష్ట్ర మహారాజా అటు శ్రీకృష్ణుడికి వాసుదేవస్య శ్రీకృష్ణుడికి పార్థస్య మహాత్మన మహాత్ముడైనటువంటి పార్థుడికి మధ్య జరిగిన సంవాదం ఇది అన్నాడు చివరిలో కృష్ణుడిని మాత్రం వాసుదేవుడు అని వదిలేశాడు అర్జునుడి అన్నాడు కృష్ణుడిని అనాల్సింది భోచి అర్జునుడిని అన్నాడు అంతే కారణం ఏంటో తెలుసా ఈయన మహాత్ముడు అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అటువంటి వాడిని బండిలో ఎక్కించుకున్నవాడు మహాత్ముడు కాకుండా ఎట్లా ఉంటాడు రథం ఎక్కించుకున్నవాడు అందువల్ల అర్జునుడికి ఇచ్చాడు ఆ కి కిరీటంతా అర్జునుడికి ఇచ్చాడు ఇత్యహం వాసదేవస్య పార్దర్శ మహాత్మన కాబట్టి ఏం చేస్తే పోయింది ఏమి చేయలేదు జ్ఞానం అంత పని చేస్తుంది స్వామిజీ నాలో పేరుకుపోయింది స్వామిజీ అజ్ఞానం జ్ఞానానికి పవర్ఫుల్ అదాని శక్తి ఊహించలేవు నువ్వు అది సామాన్యమైనటువంటిది కాదు అది జ్ఞానం వస్తే సమయానికి సంబంధించింది కాదు గనక సూర్యుడు రాగానే ఇప్పుడు రాత్రి ఉన్నదండి చీకటి పన్నెండు గంటల చీకటి ఉండింది ఈ ప్రపంచాన్ని ఏలింది ప్రభుత్వాలు ఏలినట్టుగా రాత్రి ఉన్న చీకటి సూర్యుడు పోయింది ఎంత టైం పట్టింది అంటున్నా స్వామీజీ ఆ చెప్పు పన్నెండు గంటలు చీకటి ఉన్నది గనుక ఇరవై నాలుగు గంటలు వెలుగు వస్తే చీకటి పోదు అంటాడు ఎవడన్నా అన్నాడనుకో వాడు ఇటు విశాఖపట్నం అన్నా పోవాలి మెడ్రాస్ కన్నా పోవాలి అర్థం రాత్రంతా చీకటి ఉన్నా ఇప్పుడు ఒక తలుపు మనం ఒక రూము క్లోజ్ చేసి ఉండం అనుకుంటున్నాం మన ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా ఆ సంవత్సరాలుగా చీకటి ఉంది ఇప్పుడు తలుపు తీస్తానే పగలైతే వెంటనే వస్తుందా లేదా వెళుతురు అమ్మా పది సంవత్సరాలు ఈ తలుపులు వేసి ఉన్నాడు గనక కనీసం ఇరవై సంవత్సరాలు బోవాలి వెళుతురు అని ఉంటుంది ఎక్కడన్నా చెప్పండి అదే రాత్రి పుడి తీసాము సంవత్సరాలు క్లోజ్ అయింది దాన్ని ఒక్క క్షణం అటు టార్చ్ లైట్ వేస్తాము అంతే ఎక్కడ ఏముందో కనబడిపోద్ది అంతేనా ఎంత అజ్ఞానం ఉండినా క్షణంలో అదృశ్యం చేసే శక్తి జ్ఞానానికి ఉంది గనకనే జ్ఞానాదేవత కైవల్యం ఆ జ్ఞానం స్వరూపం కాబట్టి అర్జునుడికి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చిందంటే బోధించిన వాడు కృష్ణుడు బోధింపబడ్డవాడు అర్జునుడు అంతే జ్ఞానం ఇంత పని చేస్తుంది అటువంటి జ్ఞానం కేవలం మనకు సంబంధించినటువంటి జ్ఞానం నేనే పరబ్రహ్మం జ్ఞానం ఈ విజ్ఞాన నౌకలో మనకు అందుతుంది పూర్ణమదర్ పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం శా శ స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయప్నజాగరప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నూత సీశ్వరో గురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శృతి స్మృతిపురా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం దేనినైనా మనం వెతుకుతున్నాము అనంటే అది ఇప్పుడు లేకుండా ఉండాలి మన దగ్గర ఏదైనా మనం పొందాలి దేనిని అనుకున్నప్పుడు దేనినైతే మనం పొందాలి అనుకుంటూ ఉన్నామో అది అప్రాప్తంగా ఉండాలి అంటే మన దగ్గర లేనిదిగా ఉండాలి కనుక నాకు ఆ వస్తువు కావాలి అని నేను వెతుకుతూ ఉన్నానంటే అది లేదు అని అర్థం అలా లేనిటువంటి దాన్ని అన్వేషించి నేను పొందుతాను ఇది అప్రాప్త ప్రాప్తి ఏదైతే నాకు ఇప్పుడు ప్రాప్తం కావడం లేదు దాన్ని ప్రయత్నం ద్వారా పొందడం ఏదైనా అట్లాగే ఉంటుంది ఈ ప్రపంచం మరి ఏదైతే నేను పొందాలనుకుంటున్నానో అది నా దగ్గరే ఉంటే దానికోసం వెతకాల్సిన అవసరం లేదు అది నా దగ్గర లేదు గనక దాన్ని అన్వేషించి పొందడం అనేది జరుగుతోంది ఇలా లేకపోవడానికి కారణమేంటి ప్రతిబంధకం ఏంటి కారణం కన్నా ప్రతిబంధకం ఈజ్ ద రైట్ వర్డ్ ఏదో ఒక ప్రతిబంధకం ఉంది ఒక అబ్స్ట్రక్షన్ ఉంది అది ఏంటి అని ఆలోచించినప్పుడు టైము స్పేస్ దేశము కాలం ఏదైనా కావచ్చు అది ఏదైనా నువ్వు కావాలి అనుకునేటువంటిది నువ్వు దేనిైతే వెతుకుతూ ఉన్నావో అదే లేనిది అది ఏదైనా కావచ్చు మల్లెపూలు కావచ్చు మామిడిపండు కావచ్చు సో నాకు మల్లెపూలు కావాలి లేదు మావిడి పండు కావాలి అనుకున్నప్పుడు అది ఇక్కడే కనుక ఉంటే నా టేబుల్ దగ్గర నేను దానికోసం వెళ్లాల్సిన అవసరం లేదు లేదండి ఈరోజు శ్రీరామనవమి నేను రాముడి ఫోటోకి నేను మాల వేయాలి పొలమాల వేయాలి కనుక వెళ్ళి తెచ్చుకుంటాను ఎక్కడ మార్కెట్కి వెళతావు అంటే ఇక్కడ లేనిది అక్కడ ఉంది అని అర్థం అక్కడ ఉన్నది ఇక్కడ లేకపోవడానికి ప్రతిబంధకం ఏంటి అన్నప్పుడు స్పేస్ దేశము ప్రదేశము వస్తువు ఉన్నది కానీ ప్రదేశం మనకు ప్రతిబంధకంగా తయారైంది అబ్స్ట్రక్షన్ గా తయారైంది కనుక ఇక్కడ నేనున్నాను అక్కడ వస్తువు ఉంది మధ్యలో ప్రదేశం దేశం ఒకటి ఉంది స్పేస్ అనేది ఒకటి దీన్ని కనుక క్రాస్ చేసిపోతేనే నేను దాన్ని తెచ్చుకుంటాను క్లియర్ సరే ఇది కూడాను ఆగస్టు సెప్టెంబర్లో వెళ్ళాను అనుకోండి ఒకడు అప్పుడు కావాల్సి వచ్చి వినాయక చవితి వచ్చింది వినాయక చవితికి వినాయకుడికి మల్లెపూలు వేస్తే బాగుండని ప్రయత్నం చేసి వెళ్ళాను అనుకోండి ఆ టైంలో మల్లెపూలు ఉండవు మామిడి అసలు ఉండవు కనుక మల్లెపూలు మామిడి రెండు కూడాను మధుమాసంలో వస్తాయి మాధవ వస్తాయి ఇంక రాబోతాయి మనకు అర్థమవుతుంది కనుక ప్రదేశం ఇప్పుడు ప్రదేశం ప్రతిబంధకం ఒక దశలో కాలం ప్రతిబంధకం అండర్స్టాండ్ కనుక నాకు కావాలనుకునేటువంటి మల్లెపూలు మామిడి పండ్లు ఇక్కడ లేవు గనక అప్రాప్తం కనుక వీటిని నేను పొందడానికి బజార్కి వెళుతున్నాను అక్కడున్నాయి గనక ఓకే ప్రదేశం ప్రతిబంధకం కానీ ఒక కాలంలో అవి ఉండవు మామిడి మల్లెపూలు ఎప్పుడు పూయవు మామిడికాయలు ఎప్పుడు కాయవు ఆ సమయాల్లోనే వస్తాయి అవి కనుక కాలం వేరే కాలంలో కనుక నేను అక్కడికి వెళితే అక్కడికి వెళుతానేమో గాని వాటిని మాత్రం పొందేటువంటి అవకాశం లేదు కనుక వస్తువు నేను పొందాలి అనుకునేటువంటి వస్తువు నాకు నేను పొందలేకపోవడం ఇక్కడ లేకుండా ఉండడానికి కారణం రెండే ఒకటి కాలము రెండవది దేశము టైమ్ అండ్ స్పేస్ ఈ దేశ కాలాదు ప్రతిబంధకంగా ఉంటున్నాయి ఇది క్లియర్ ఏ వస్తువు అయినట్లాగే ఉంటది మీరు కూరగాయలు కొనుక్కున్నా ఓ పెన్ను కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా కూడాను ఇక్కడ లేనిది గనక వెళ్ళి తెచ్చుకుంటారు ఇది కాలంలో ఇప్పుడు ఒకటి పోని ఉన్నప్పుడు కూడాను ఇప్పుడు మల్లెపూలున్న టైమే కానీ రాత్రి పన్నెండు గంటలకు దొరకవు టైం కాబట్టి దేశము కాలము ఇవే ప్రతిబంధకాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి అలా కాకుండా వస్తువు మన దగ్గరే ఉన్నప్పుడు అది లేదు అని మనం అనుకున్నప్పుడు దానికోసం ఎక్కడ వెతకాలి ఏది ప్రతిబంధకం దానికి స్వామిజీ వస్తువు మన దగ్గరే ఉన్నప్పుడు లేదని ఎందుకు అనుకుంటాం అందరి అనుభవంలో ఉంటుంది కొంత డీప్గా రాసేటువంటి కవులకి రచయితలకైతే ఇంకా బాగా తెలుస్తుంది కొద్ది పరధ్యానం ఉండేవాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇప్పుడు మనం రాసుకుంటూ ఉంటాం ఏదన్నా ఈ లోపల ఎవరో వస్తారు అర్థమవుతుంది సైట్ ఉంటుంది బయోఫోకల్ ఇలా చూసి రాసుకుంటూ ఉంటాడు వాళ్ళు వస్తారు ఇట్లా చూస్తాడు అలా ఎత్తు తాడు పైకి కళ్ళతోడు చూడండి తమాషా కళ్ళతోడు ఇక్కడ పెట్టుకుంటారు మాట్లాడుతూ ఉంటారు వాళ్లతో ఆ మాటల్లో పెడిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కళ్ళతోడు ఏదైనా భార్యను రచ్చ చేస్తారు ఎంత వెతుకుతాడు కళ్ళతోడు ఎక్కడైనా వెతకనివ్వండి అతనికి మాత్రం దొరికే ప్రశ్నే లేదు మామిడి పండు దొరకచ్చు మల్లెపూలు దొరకచ్చేమో కానీ కళ్ళ జోడు మాత్రం దొరికే ప్రశ్నే లేదు ఎందుకని పోలేదు వస్తువు వస్తువుకు ప్రతిబంధకం ఏంటో చూడండి అక్కడ కాలం కాదు దేశం కాదు దేశం అనుకుంటూ ఉన్నాడు కనుక కనుక వస్తువు ఇక్కడే ఉన్నప్పుడు దీనికోసం నేను ప్రయత్నం చేశాననుకోండి ప్రయత్నాలు పెరుగుతాయి ఫలితాలు సిద్ధించలేదని నేను చెప్పడానికి కారణం అది నువ్వు ఎక్కడ వెతుకుతూ ఉండినా అన్వేషణ చేస్తూ పోతావేమో గానీ వస్తువు మాత్రం నీకు లభ్యమయ్యేందుకు అవకాశం లేనే ఎందుకంటే అది పోలేదు కనుక మరి ఉన్న వస్తువు నా దగ్గర లేదు స్వామిజీ అది అప్రాప్తమే ఇది అప్రాప్తం కనపడుతుంది తమాషాది మల్లెపూలు లేవు మామిడి పండ్లు లేవు కర్రచోడు కూడా లేదు మల్లెపూలు మామిడి పూలు లేకపోవడానికి దేశము కాలము ప్రతిబంధకం కళ్ళజోడు లేకపోవడానికి కారణం అజ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం అంతే ఇంకే లేదు ఒకవేళ తెలిసిందనుకోండి భార్య జవతది ఏమని ఆవిడ అరుస్తూ ఉంటాడు అంత మాత్రం నీకు తెలియదు నువ్వు కళ్ళజోడు పెట్టుకుని నాకు తెలిసేది ఏంటి నా కళ్ళజోడు నా దగ్గర ఉంది నీ కళ్ళజోడు నువ్వు ఉంచుకోవాలి ఇక ఏదైతే అరుస్తుంటాడు ఆవిడేం చేస్తుంది తెలుసా అర్థం తీసుకొచ్చి ముఖాన్ని చూపిస్తుంది మళ్ళీ అర్థం ఏంటి అంటాడు చూడవయ్యా మళ్ళీ అక్కడ కూడా కోపం ఏంటి చూడు అలా చూచాడనుకోండి అర్థంలో కనపడిపోతుంది ఓహో ఇక్కడే ఉంది కదా ముక్కురే ముఖ ముకురే దర్పణే ముఖ దర్శనవత్ అర్థంలో చూసుకుంటాం సరేనా చూసుకున్నప్పుడు అర్థం అవుతుంది ఓహో ఇక్కడుందా ఇక్కడుందా పోయిందనుకున్నానే అని అప్పుడు వెంటనే ఏమంటాడో తెలుసా ఒకవేళ ఇతనే చూసుకున్నాడు అర్థంలో అప్పుడు భార్య ఇది కదుగో నువ్వు ఎతకు వెత నాకు దొరికింది అంటాడు ఇది ఎంత రాంగ్ వర్డ్ నాకు దొరికింది నువ్వు వెతకాల్సిన అవసరం లేదు నాకు కళతో నాకు దొరికింది లేదంటాడు దొరికింది ఇప్పుడు అయ్యా పోతే కదా దొరికింది కూడా కాదు ఎందుకంటే వస్తువు కనుక పొయ్యుంటే అది దొరికింది అని అర్థం ఉంది వస్తువు పోనేలేదు నీ దగ్గరే ఉంది తెలిసింది వస్తువు ఇక్కడే ఉందని తెలిసింది ఇది జ్ఞానం వస్తువు గనక పోతే దాన్ని వెతికి మనం పట్టుకుంటే దేశంలో కాలంలో అప్పుడు దొరకడం ఇది అది కాదు ఇది ఉన్నదే అది అప్రాప్తస్య ప్రాప్తి ఇది ప్రాప్త్య ప్రాప్తి ప్రాప్తస్య ప్రాప్తి అసలు ఉంది ఆ ఉన్నదే లేదు అని నేను అనుకుంటున్నా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది బాగా అండర్స్టాండ్ చేసుకో కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి లేని దానిని పొందాలి నిన్న నిన్న టాక్ స్టార్టింగ్ నిన్న లేని దానిని పొందాలి ఉన్నదాని అర్థం చేసుకోవాలి సరేనా కాబట్టి బ్రహ్మ విషయంలో బ్రహ్మములు పొందడానికి ఎక్కడికి పోవాలి ఎక్కడికన్నా పర్వాలేదు ఎందుకని బ్రహ్మంలోనే పోవాలి నువ్వు బ్రహ్మం కన్నా వేరుగా ఎక్కడికి పోలేవు నువ్వు బద్రీనాథ్ వెళ్ళినా కూడా బ్రహ్మంలోనే పోవాలి తిరుపతికి వెళ్ళినా కూడా బ్రహ్మంలోనే పోవాలి ఎట్ల పోయినా బ్రహ్మంలోనే పోవాలి ఎందుకని ఉన్నదంతా బ్రహ్మం ఒకటి రెండో వస్తువు లేదు కనుక బ్రహ్మమును తెలుసుకుంటే ఏం జరుగుతుంది తమ బ్రహ్మమును తెలుసుకుంటే ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ బోధలో ఇక్కడా జరుగుతుండేది ఘోరం ఇక్కడే జరుగుతుండేది అందరు ఉపన్యాసే చెబుతాం నాయన ఇట్లా అట్లా అంత విన్న తర్వాత ఏం చేస్తాడంటే మనిషి అయితే నేను భగవంతుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను హే భగవాన్ అంటూ ఇటు చూస్తాడు అంటే ఇక్కడ లేడని డిసైడ్ చేస్తాడు కళ్ళజోడులాగే ఎంతమవుతుంది కళ్ళజోడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లేదు అనుకుని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎలాగైతే పొందేందుకు అవకాశం లేదో బ్రహ్మమును నేను పొందాలని ప్రయత్నం చేసేటువంటి వాడు ఇక్కడ లేడు అనుకోవడం వల్లనే ఇంకో వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు వచ్చిన బాధ అది ఒకవేళ తద్వారా ఇంకేం చేయమంటారు అయ్యా నువ్వు నామం చెయ్యి నీకు బ్రహ్మను దొరుకుతాడు ధ్యానం చెయ్యి బ్రహ్మందు ఎందుకో తెలుసా చూడండి ఎక్కడికి వెళ్ళిపోయినాము సంప్రదాయం దూరం అయిపోయింది శాస్త్రం దూరం అయిపోయింది జ్ఞానం దూరం అయిపోయింది మనకేది అర్థం కావడం లేదు అందువల్ల దీనిని క్యాష్ చేసుకోవడానికి సమాజంలో చాలా మంది ఉంటారు నువ్వు ధ్యానం చెయ్యి ధ్యానం వల్ల నీకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది సహజంగా అవుతుంది ఇదొక మార్గం అసహజం సార్ అది ధ్యానం వల్ల భగవంతుడు లభ్యమయ్యే అవకాశం లేనేలేదు ఎవరికైనా ధైర్యం ఉంటే ఈ వేదిక మీద కర్మ నేను ప్రూవ్ చేస్తాను ధైర్యం ఉందేమో అంటున్నాను నేను మీకెంత ధైర్యం మిమ్మల్ని చూసుకొని నేను ధైర్యస్థేం కాదు నాకు ఆధైర్యం అవసరం లేదు సరేనే ఎందుకో తెలుసా శాస్త్రం ధ్యానం కర్మ ఇప్పుడు నేను ఆరు గంటలకు ధ్యానం చేస్తే ఆరున్నరకు భగవత్ సాక్షాత్కారం అయితే నేను ముందు భగవంతుడు తర్వాత అర్థమైంది ఇప్పుడు శాస్త్రం అది కాదు భగవంతుడు ముందు తర్వాత నువ్వు భగవంతుడు సృష్టిస్తే నువ్వు వచ్చావు గానీ నువ్వు కాదు భగవంతుడు సృష్టించేది నువ్వు ఆరు గంటలకు ధ్యానం చేస్తే ఆరున్నరకు నీకు భగవంతుడు కనపడితే నీ ధ్యాన ఫలం భగవంతుడు అండర్స్టాండ్ నీ ధ్యాన ఫలం భగవంతుడు ధ్యానం కర్మ భగవంతుడు కర్మ ఫలమైపోతాడు ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఫలం ఏదైనా నిష్ఫలమే కర్మ మనం కాలంలో చేస్తాం ఫలితం కాలంలో వస్తుంది కాలంలో వచ్చినవి కాలంలో నశించిపోతాయి భగవంతుడు కూడా నీ కాలంలో దొరికేటువంటి వాడు అయితే కాలంలో పోతాడు భగవంతుడు లేడు అని నువ్వు అనుకున్నప్పుడు కూడా అండర్స్టాండ్ భగవంతుడు లేడు అని నువ్వు అనుకున్నప్పుడు కూడా మనసులో ఆ భగవంతుడు లేడు అనే ఆలోచన కదరడానికి ఆధారమైనవాడు భగవంతుడే చైతన్య జ్యోతిష అవభాసి తస్య మనన సామర్థ్యం కేనోపనిషత్ భాష్యం చైతన్య జ్యోతిష అవభాసితశ మనసహ మనన సామర్థ్యం నీ మనసు ఆలోచిస్తూ ఉంది అంటే అలా ఆలోచన శక్తికి కారణమైనటువంటిది చైతన్యమే శవాన్ని ఆలోచించమని చూద్దాం కాబట్టి చైతన్యం ఉంటేనే ఆ చైతన్యం పరమేశ్వరుడు ఇంకోటి కాదు చైతన్య వినా కించస్తి కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవడానికి చూశారు తమాష ఉన్నదే గనక బ్రహ్మం కేవలం జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం ఇక్కడ దారి దప్పిపోయింది శాస్త్రం ఇక్కడా ఇప్పుడు బోధలు కొంపలు ముంచుతున్నాయి బోధించేవాడికి తెలియక బోధింపబడేవాడికి అర్థం కాక ఎక్కడికో పోతున్నాం ఏది చేయాల్సి వచ్చినా పూజ గాని జపం గాని ఇవన్నీ క్లియర్ అవుతాయి మీకు విజ్ఞానం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ అది చాలా అద్భుతమైనటువంటి వండర్ఫుల్ టాపిక్ ధ్యానం గాని జపం గాని పూజ గాని సంకీర్తన గాని మీరు ఏమేమి చేయాలనుకుంటామో మనం అవన్నీ ముందే చేసేయాలి దేనికోసం చెప్తాడు అంతఃకరణ శుద్ధి కోసం శుద్ధి కోసం నువ్వు శుద్ధి కలిగి అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం రెండు పదాలు ఈ రెండు కలిగి గురువు దగ్గర కూర్చుంటే ఏమీ లేదు చేసేది నువ్వు నువ్వు అలా కూర్చోనుంటావు బ్రహ్మం అయిపోతావు అంతే ఎందుకో తెలుసా ఉన్నదే గనక తెలియజేస్తే పోయింది ముకురే ముఖదర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శనం ఫనీష్ ఎందుకంటే ప్రమాణం శాస్త్రం ప్రమాకరణం ప్రమాణం జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది ప్రమాణం నీ మొఖం చూసుకోవడానికి ప్రమాణం కేవలం ముక్కురే దర్పణం అర్థం అందుకొంద ఎందుకండి బాబు ఈ అన్ని గ్రంథాలు ఇవంతా లేనిపోని బాధ మనం ఏదో నామం చేసుకుంటాం ఈ స్వామీజీతో పెట్టుకుంటే పెద్ద బాధ లేనిపోని లాజిక్ ఎందుకు వచ్చిన తలనొప్పిది ఆ శాస్త్రం అంతా ఎందుకండి అంటాడు శాస్త్రం చదివితే ఏం అంటాడు అర్థం చూస్తే ఏమొస్తుంది శాస్త్రం చూస్తే అదే వస్తుంది అర్థం చూసినప్పుడు అర్ధాన్ని కాదు నువ్వు చూసేది కానీ అంటాడు మనిషి తమాషగా ఉండండి వస్తాను నేను అర్థం చూసుకొని వస్తాను అంటాడు అర్ధాన్ని కాదు చూసేది ఆయన అర్థంలో ముఖాన్ని చూసేది శాస్త్రాన్ని కాదు సార్ చూసేది శాస్త్రంలో నా స్వరూపాన్ని చూసేది శాస్త్రం అంటే చిన్న విషయం కాదు అది శాస్త్రం తెలియని బడికి చిన్న విషయంగా ఉండొచ్చు శాస్త్ర హృదయం వంట బట్టిందంటే భగవత్ సాక్షాత్కారం అయిపోయిందని అర్థం అనికే లేదు ఇంకా తర్వాత చేయగలిగిందంటూ ఏమీ లేదు కృతకృత్యుడిగా మిగిలిపోతాడు ఉన్నదే గనక ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగాలి కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవాలి బ్రహ్మమును అనుభూతిని పొందాలి ఏమి లేదు ఉన్నదే బ్రహ్మం బ్రహ్మం గనక లేనిదైతే మామిడి పండులాగా లేదా మల్లెపూలులాగా కాలము దేశం వస్తుంది లేదు బ్రహ్మం ఉండడం వల్లే దేశ కూడా కదులుతున్నాయి దేశ కాలాదులకు ఆధారమైనటువంటి కూడా బ్రహ్మమే కాబట్టి నిన్న చెప్పాను మీకు బ్రహ్మము తెలుసుకొని కూడా ఉపయోగం లేదు ఎందుకని నీకన్నా వేరుగా తెలుసుకుంటావు గనక నీవే బ్రహ్మము అని తెలియాలి అహం అస్మి నేనున్నాను తెలుసు ఇప్పుడు ఆ మధ్యలోకి ఏదో రావాలి అది మహావాక్యం అయిపోతుంది అహం అస్మి అందరికీ తెలుసు దేవుడు లేట్ అనేవాడికి తెలుసు అహం అస్మి నేనున్నానని ఇక్కడికి మధ్యలో బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి అహం బ్రహ్మస్మి కాబట్టి ఆ బ్రహ్మం అది నేనే అయ్యున్నా నువ్వెట్ల అవుతావయ్యా ఉండేది ఆయన ఒక్కడే అయినప్పుడు నేను ఎక్కడ వేరుగా ఉంటానయ్యా జ్ఞానం లేకపోవచ్చు నాకు ఆ జ్ఞానం గురివిస్తాడు ఇప్పుడు కాబట్టి కేవలం బ్రహ్మమును తెలుసుకోవడం కాదు ఆత్మైక్య జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి ఆత్మే పరమాత్మ అనేటువంటి జ్ఞానం లేకపోతే మోక్షం అనేది లేనే లేదు ఏ కొందరు చెప్తూ ఉంటారు మనమే చక్కెరగా మారిపోతే ఏం ఉపయోగం మనం చీమలాగా ఉండి చక్కెరను చప్పరించాలి కనుక ఇది వినడానికి చాలా బాగుంటుంది దాన్ని చప్పరించి ఉమ్మే ఇచ్చి మాటని అర్థమవుతుందే ఆ వినడానికి ఎంత బాగుందో చూడండి ఏమయ్యా మనమే చక్కెర అయిపోతే ఏం బాగుంటది మనం చీమలాగా ఉండి చక్రని ఇది మనమే బ్రహ్మైపోతే ఏముండదు మనం ఇలా ఉండి బ్రహ్మని హాయ్ ఎక్కడిది సార్ ఇది ఇది ఎక్కడిది శాస్త్రం అసలు వాళ్ళకి ఒక మాట కూడా తెలియదు ఉపమానం ఇచ్చే వాళ్ళకి వాళ్ళు మీకు తెలుసు నేను చెప్పని అవసరం లేదు ఆ ఉపమానం ఇచ్చే వాళ్ళకి ఒక విషయం తెలియదు ఏంటో తెలుసా చక్ర నిజమే చక్కెర జడము నువ్వు చైతన్యం అందువల్ల చక్కెరను నువ్వు చప్పరిస్తున్నావు బ్రహ్మమును కూడా అట్లా నువ్వు తెలుసుకుంటే బ్రహ్మ జడమని నీ ఉద్దేశం జడమైతే అసలు నీకెందుకయ్యా బ్రహ్మం అది కూడా అర్థం కాకపోతే ఏం చేస్తాం సరే ఏం చేస్తాం చెప్పు పోని వద్దు ఇది వద్దు అద్వైతం వద్దు నీ గిట్టదు గనక ఇంకేం చేయమంటావు చెప్పు ఈశ్వర ధ్యానం చేస్తాం కమా చేస్తాం ఎక్కడ పోదాం కైలాసం పోదాం అదే ఇంకేం చేస్తాం విష్ణు ధ్యానం చేస్తాం ఎక్కడ పోదాం వైకుంఠం బోధం అదే వైకుంఠానికి పోవాలనుకునే నువ్వు కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా నీకు చెప్పు కైలాసం పోవాలనుకునేవాడికి కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా కైలాసం పోవాలనుకుంటున్నావు కదా వైకుంఠం పోవాలనుకుంటున్నావు కదా అంతే అక్కడికి పోతే ఏమవుతావు ఇక్కడుంటే ఏమైంది లే అక్కడ పోయి అంత ఐక్యం కావాలని కదా అదే కదా ఇది అక్కడ పోయి ఐక్యం కావడం కన్నా ఇక్కడ అయితే పోల ఇది ఎందుకేశం కాలం ఇది అర్థం కాని వ్యవహారం శాస్త్రం అర్థం కానప్పుడు ఇంకంత మనసంతా ఇట్లాగే ఉంటుంది శాస్త్రమార్థం అయితే సూటిగా నిజ విచారణం రైట్ ఎంక్వైరీ క్లియర్గా ఉంటుంది కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ బాధలన్నీ కూడా వస్తాయి కనుక బ్రహ్మము ఉన్నది ఉన్నదాన్ని తెలుసుకోవడమే క్లియర్ బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవ మోక్ష కారణం ఆచార్యుల క్లియర్ ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మము నేను వేరు కాను అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది భవ మోక్ష కారణం మోక్షానికి అదే కారణం అది వచ్చిందంటే మోక్షం వచ్చింది అని అర్థం బ్రహ్మము వేరుగా రెండవ వస్తువు ఉంటే ఇది దాన్ని పరిమితం చేస్తుంది అది దీన్ని పరిమితం చేస్తుంది రెండు నశించిపోతాయి క్లియర్ కాబట్టి ఏమి చేయాలి స్వామిజీ ఏం చేయాల్సిన అవసరం లేదు సార్ గురువు దగ్గర కూర్చొని వినాలి బ్రహ్మం ఉన్నదే గనక ఉన్నది ఏదైనా ఒకటి ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది అని అర్థం కంప్యూటర్ ఉంటే కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఉంది అర్థం ఒకవేళ జ్ఞానం లేకపోతే అప్పుడేముంది ఉంది ఏముందో తెలుసా అజ్ఞానం ఉంది అది విషయం ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉంది మనకు జ్ఞానం లేనంత మాత్రాన వస్తువు లేకుండా పోలేదు ఘటహ అస్తి కుండ ఉంది అది తెలియని వాడున్నాడు అనుకోండి అబ్బాయి కుండ తీసుకుని అన్నాడు అనుకోండి తెలుగు తెలియని వాడు ఉన్నాడు అనుకోండి ఇక్కడ వాడు చూస్తూ ఉంటాడు అట్లా కుండ అంటే ఏంటంటే వాడు తెలియదు కనుక భాష లేని దోషం ఏదో ఒకటి కావచ్చు కుండ తెలియనప్పుడు ఘటహ అస్థి అదిగో కుండ ఉంది కానీ వాడు ఎందుకు తీసుకురమ్మంటే తీసుకురాలి తెలుసా ఆ జ్ఞానం లేదు కాబట్టి వాడికి ఏముంది జ్ఞానం లేదు కానీ వాడికి ఒకటి ఉంది ఏంటో తెలుసా ఘట అజ్ఞానం అస్థి పాయింట్ ఘట అస్థి ఘట అజ్ఞానం అస్థి కుండ ఉంది కుండకు సంబంధించిన అజ్ఞానం ఇతనికి ఉంది ఇప్పుడు నేను వెళ్ళి అతనికి చెప్తాను కుండ అంటే ఇది ఇది కుండ అని చూపెట్టాను అనుకోండి ఘట జ్ఞానం ప్రాప్య ఈ కుండ జ్ఞానం వాడికి కలిగింది కనుక ఘట అజ్ఞానం నశ్యతి క్లియరా అంతవరకు ఈ కుండ యొక్క అజ్ఞానం ఉంది వాడికి ఇప్పుడు జ్ఞానం కలిగింది నాయనా కుండ అంటే ఇది అని రేపు నేను కుండ తీసుకొని రాననుకోండి శుభ్రంగా తీసుకొస్తాడు ఎందుకంటే జ్ఞానం కలిగింది కనుక కాబట్టి ఘట అస్తి ఘట అజ్ఞానం అస్తి ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి క్లియర్ ఆత్మ అస్థి ఆత్మ అజ్ఞానం అస్థి ఆత్మ జ్ఞానం ప్రాప్య ఆత్మ అజ్ఞానం ఆత్మ ఆత్మైక్య జ్ఞానం వినా మోక్షం ఆత్మ అది ఆత్మ ఆత్మజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది ఆత్మ అజ్ఞానం నశ్యతి పోతూ ఉంది జ్ఞానం కలుగుతుంది ఏమని ఉన్నది బ్రహ్మమే ఆ బ్రహ్మమే నేనైనటువంటి జ్ఞానం కలుగుతుంది అది నిన్న శ్లోకంలో చివర చూచారా మీకు తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అది Nityam బ్రహ్మ నిత్యం నిత్యం Tat బ్రహ్మ తత్ పరం బ్రహ్మ నిత్యం తత్ నిత్యం పరం బ్రహ్మ అహమేవ అశ్మి తదేవ అస్మి నేను అదే అయ్యున్నాను నేను అదే అయ్యున్నాను నేను అదే అయ్యున్నాను ఏ బ్రహ్మమైతే సర్వాంతర్యామిగా ఉందో ఏదైతే ఈ సృష్టికి కారణంగా ఉన్నదో రెండు లేకుండా ఏకమై ఏకమేవా అద్వితీయం బ్రహ్మని ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో అది అస్తి భాతి ప్రియంగా అది నేనే అయ్యున్నాను తదేవాహమస్మి తపో ఫస్ట్ శ్లోక తోయదానాది శుద్ధ బుద్ధి విరక్త నృపాదో పదేచ పరిత్యజ్యర్వం యప్నోతి తో పరం బ్రహ్మ ని తదేవాహమస్మి తదేవాహమస్మి పర బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి పర బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి ఎట్లా బ్రహ్మం అయ్యేది ఫస్ట్ శ్లోక తపస్ తపోయజ్ఞ దానాధి మంగళాచరణం మంగళాచరణం తపస్ తపో ఉపనిషత్ తపస్ అంటే బ్రహ్మస్వరూపం కాంది లేదు అన్ని బ్రహ్మమే కానీ ఇక్కడ మంగళకరమైనటువంటి పరిస్థితి అందువల్ల తపోయజ్ఞ దానాది శుద్ధ బుద్ధి తపస్సు అనేటువంటి పదంతో ప్రారంభించడంలోనే మంగళాచరణం ప్రారంభమైపోయింది అని అర్థం నిర్విఘ్న పరిసమాప్తి కామహ మంగళం ఆచరేత్ ఏదైనా ఒక గ్రంథాన్ని ఆరంభించే ముందు మంగళాచరణం జరగాలి పరమేశ్వరుని అనుగ్రహం కోసం అదే జరుగుతూ ఉంది ఉపన్యాసం ప్రారంభించే ముందు ఓం అంటూ ఉన్నాం మంగళాచారం గ్రంథారంభంలో ఓం అట్లాగే గ్రంథారంభంలో తపహ అద్భుతంగా ప్రారంభం చేశారు ఆచార్యుల వారు తపోయజ్ఞ దానాది తపస్సు యజ్ఞము దానము ఈ మూడిటి వల్ల శుద్ధ బుద్ధి తపోయజ్ఞ దానాది శుద్ధ బుద్ధి మన మనసు శుద్ధిపడితే చిత్తశుద్ధి జరిగితే చాలా పెద్ద పదం ఇది చిత్తశుద్ధి అనేది ఇంత ఉంది కానీ కమర్షియల్ ఏంటంటే అందరూ అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి అది విని విని చస్తున్నాం మీడియాలో చిత్తశుద్ధి అనేది దానికి అర్థమే తెలియదు చిత్తశుద్ధి అనేది అంత తేలికైన మాట అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు అది ఆధ్యాత్మికంగా సంబంధించింది అది ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండేందుకే అవకాశం చిత్తశుద్ధి ఉంటే అది ప్రభుత్వం కాదు తపో యజ్ఞ దనాది శుద్ధబుద్ధి తపస్సు యజ్ఞము దానం ఈ మూడిటి వల్ల బుద్ధి శుద్ధిపడి విరక్త నృపాదవు మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఏవి ఏ పదవులు ఉన్నాయో ఊడిపోయేటివి వాటన్నిటి మీద ఏ మమకారం అయితే ఉందో విరక్త వాటి మీద విరక్తి కలిగి ఉండడం నృపాదౌ పదవు పదే కాబట్టి సార్వభౌమాధిపత్యం కాబట్టి నేను ప్రభువుగా ఉండాలి ఆ రోజుల్లో ప్రభువులు ఈ రోజుల్లో పరిపాలించేవాళ్ళంతా ప్రభువులే ప్రభుత్వం కలిగిన వాళ్ళంతా ప్రభువులే नृपाद पदे आ पदों विषय तुच्छुद वाटा अलग स्वलंक भावित विरक्त विरक्ति कल वैराग्यवा विगत राग विराग विरागस भाव वैराग्य दगम लेक उगम लेकिन उम्मीदवार आसक्ति लेकिन उ నిన్ననే చూచాం రాత్రే కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా అర్జునుడు వేశాడు చూశారు క్వశ్చన్ హే గోవిందిం రాజ్యన ఈ రాజ్యం వల్ల ఏం ఉపయోగం ఎందుకని అసలు సమస్య అలాగే ఉంటుంది కనుక తృప్త భవిష్యమే వీటి వల్ల ఆనందాన్ని పొందే అవకాశం లేదు ఇవి ఆనందాన్ని ఇస్తాయి అనుకున్నప్పుడు పది మంది గుర్తించాలి నీ ఆనందం పది మంది మీద ఆధారపడి ఉంటే ఎప్పుడు సుఖపడలేవు ఈ ప్రపంచాలు ఎందుకని వాళ్ల మనసులు మారుతూ ఉంటాయి నీ ఆనందం పోతూ ఉంటాను ఈ రోజు మనల్ని మంచి అనేవాళ్ళు రేపు మంచి అనరు ఈరోజు గౌరవించే వాళ్ళు రేపు గౌరవించరు పదవిలో ఉండేటప్పుడు మనకు సన్మానాలు చేసిన వ్యక్తులు పదవి పోతే ఫోన్ చేస్తే లేడు అని చెప్పిస్తారు అది పదవి తెలుసుకుంటే మంచిది ఏదైనా ఈ ప్రపంచాలు కాబట్టి ఇటువంటి వాటి విషయంలో మనిషి సుఖపడలేడు నృపాదవు పదే తుచ్చబుద్ధి విరక్త తపో యజ్ఞ దానాదిహే శుద్ధ బుద్ధి మనసుని ఇలా శుద్ధి చేసుకొని ఇదిగో ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఒక క్షణాన్ని వెలిగి మరొక క్షణంలో ఆగిరిపోయేటువంటి అజ్ఞాన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో విషయాలున్నాయో వాటి నుంచి విరక్త సంపూర్ణంగా విడిపడినటువంటి వాడు ఎందుకని బ్రహ్మమే ఒక్కటే కావాలి అనంతమైనటువంటి వస్తువే కావాలి ఈ అల్పాలు స్వల్పాలు నాకు అవసరం లేదు అదంతా ఇంట్రొడక్షన్లో చూసాం ఈ రెండు రోజులు పరిత్యజ్య సర్వం ఆ విరక్తి భావంతో సర్వం పరిత్యజ ఇక్కడ ఏవైతే ఆరిపోయే దీపాలు ఉన్నాయో ఈ రోజు ఉండి రేపు లేకుండా పోయేటి ఉన్నవయో వాటన్నిటిని మనసులో దూరం చేసేసి పరిత్యజ పరిత్యజ్య సర్వం సర్వం పరిత్యజ్య పరితహ పూర్ణంగా త్యజించినటువంటి వాడు పరిత్యజ్ ఆత్మనవతి తత్వం అటువంటి వాడు ఏ తత్వాన్ని అయితే పొందుతున్నాడో ఏమిటది నిత్యం పరం బ్రహ్మ నిత్యం యత్ ఏదైతే నిత్యమైనటువంటి పరబ్రహ్మము అటువంటి దాన్ని పొందుతూ ఉన్నాడో ఇలాంటి సాధకుడు తదేవాహమస్మి ఆ పరబ్రహ్మ స్వరూపము నేనే నేనే నేనే నేనే నేనే తపో యజ్ఞదానాది శుద్ధబుద్ధి ఇటు చూడండి తమష మళ్ళీ ఇదేమిటి స్వామిజీ ఏం చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు కదా తపస్సు చేయడమే కదా అది శాస్త్రం వినడానికి ముందు ఎందుకని గురువు ఎప్పుడైతే జ్ఞానాన్ని బోధించాడో ఘట జ్ఞానైనా ఘట అజ్ఞానం నశ్యతి ఆత్మజ్ఞానైనా ఆత్మ అజ్ఞానం నశ్యతి ఇది కుండాను కానీ కుండకు సంబంధించిన అజ్ఞానం పోయింది ఇది ఆత్మను ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోవాలి కానీ పోవడం లేదు పోవడం లేదు దిస్ ఇస్ ద పాయింట్ ఇక్కడ సాధనలు స్టార్ట్ అవుతాయి గురువు బోధించగానే పోవాలి కానీ పోవడం లేదు శ్రవణం కృతం శృతం మయా నగృహీతం ఇది గురువు దగ్గర శ్రవణం చేయడం జరుగుతూ ఉంది శ్రవణ ఫలం రావడం లేదు శ్రవణం చేసేది దేనికి దీపం తెచ్చేది ఎందుకు చీకటి పోవడానికి దీపం తెచ్చినా చీకటి పోలేదంటే ఏంటిది జ్ఞానం ఇచ్చిన తర్వాత అజ్ఞానం పోవాలి ఇది కుండ ఇది నాయన అన్నప్పుడు వాడి కుండకు సంబంధించిన అజ్ఞానం పోయింది కదా మరి బ్రహ్మం విషయంలో ఇది బ్రహ్మము అని ఎంతమంది చెబుతున్నా పోవడం లేదు ఇది మాయా రామ రామ జీత శ్రవణం కృతన గృహీతం గురువు దగ్గర శ్రవణం చేశాడు కాని పోవడం లేది ప్రతిబంధకం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కృష్ణుడి దగ్గర భగవద్గీతను శ్రవణం చేశాడు అర్జునుడు ఆయన మోహం పోయింది అని ఆయనే చెప్పాడు నష్టో మోహ గణేష్ మై ఇన్ఫాచ్యువేషన్ ఇస్ లాస్ట్ అక్కడ అర్జునుడు వింటూ ఉన్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు వింటూ ఉన్నాడు విషయం ఒక్కటే చెప్పిన వాళ్ళిద్దరూ జ్ఞానులే అక్కడ అర్జునుడికి చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్పింది సంజయుడు వ్యాసప్రసాదాత్ వ్యాసభగవానుడు అద్భుతమైనటువంటి శక్తులు ఇచ్చాడు నాయన ఇదిగో ఇక్కడే కూర్చొని ఉంటాడు ఈయన రూమ్ లో నీ రూమ్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా ఇక్కడ కూర్చొని కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో అవన్నీ చూడడానికి దూరదర్శనం దూర శ్రవణం అన్నీ ఇస్తున్నాను నీకు ఇంకా అద్భుతం ఏంటంటే అంతేకాదు ఇచ్చింది సంజయుడికి ఎంత ఇచ్చాడు అంటే వ్యాసుడు అక్కడ జరిగేవన్నీ నీకు కనపడతాయి అక్కడ ఉండే శబ్దాలన్నీ నీకు వినపడతాయి అంతేకాదు ఎవరెవరు ఏమి ఆలోచిస్తున్నా కూడా నీకు అర్థం అవుతుంది అన్నాడు వండర్ఫుల్ అమేజింగ్ కాబట్టి నువ్వు చెప్పేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అక్కడ జరిగేది కాదు చెప్పేవాడి మనసులో ఏముందో కూడా నీకు అర్థం డెప్త్ సైకాలజీ కూడా అర్థమవుతుంది ఇతనికి చెప్పు అని అక్కడ కూర్చొని పెడితే వ్యాస ప్రసాదంగా వ్యాసం అనుగ్రహంగా పొందినటువంటి ఆ జ్ఞానభిక్షని అనుభవిస్తూ చెప్పినటువంటి విషయం భగవద్గీత అక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ధృతరాశుడికి సంజయుడు చెప్తూ ఉన్నాడు భగవద్గీత అంతా అయిన తర్వాత అర్జునుడు నా మోహం పోయింది అన్నాడు భగవద్గీత అంతా విన్న తర్వాత ధృతరాశుడికి మోహం పెరిగింది ఇదేం చేయాలి చెప్పృయోగ్యత లేదు శ్రోతృయోగ్యత లేదు ఇక్కడ అంటే ఎవడైతే శ్రవణం చేస్తున్నాడో శ్రోత వాడికి యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి అర్హత లేని వాడు వింటే ఉపయోగమే లేదు వాడు వింటాడే గానీ అర్థం కాదు ఇప్పుడు రష్యన్ లాంగ్వేజ్ ఉందనుకోండి ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటారు నన్ను కూర్చొని పెడతారు విను స్వామీజీ అని నాకు రష్యన్ లాంగ్వేజ్ తెలీదు వింటానంతే నాకేం అర్థం కాదు అర్థం సేమ్ గురువు ఎంత గొప్పవాడైనా వినేటువంటి శ్రోత శిష్యుడు ఎవరైతే ఉన్నాడో వాడు గనక అర్హుడు కాకపోతే అందుకని శిష్యహ శిక్షణ యోగ్యుడు శిష్యుడు అలా కానప్పుడు వాడు వింటూ ఉంటాడు కానీ వాడి జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు అందుకనే ధృతరాష్ట్రిక జ్ఞానం కలగలేదు కాబట్టి మొట్టమొదట అలా కలగకపోవడానికి కారణం ఏంటి ప్రతిబంధకం ఉంది ఇక్కడ మల్లెపూర్లకి మామిడి పండ్లకి కాలముద్దేశం ప్రతిబంధకం అక్కడ గురువు జ్ఞానాన్ని అందుకోలేకపోవడానికి వాడి అంతఃకరణే ప్రతిబంధకం అంతక్కరినే ప్రతివర్ధకం శాస్త్రాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేరు ఇవన్నీ చాలా కొద్దిగా హార్డ్ ట్రూత్స్ అద్వైతానికి భిన్నంగా ఏ ఏ ఆచార్యులు అనాదిగా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలని ప్రతిపాదిస్తూ వచ్చారో వాళ్ళందరే సామాన్యులు కారు సంస్కృతంలో పటిష్టమైన జ్ఞానం కలిగిన వాళ్ళు వ్యాకరణం కావలసినంత ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఇంత చేసి ఉన్నది లేదన్నారు అది తమష పైగా దానికి ఎంతో ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చారు అద్వైతం తప్పు అని ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చారు విచిత్రమైన విషయం వాళ్లే మిస్ అయిపోయినారంటే వాళ్ళకే బస్సు మిస్ అయిందంటే ఇంకా సామాన్యుల విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఏదో నాలుగు గుడ్డలు వేసుకుని వేషధారణతో సన్యాసం తిరిగేటువంటి వాళ్లు అద్వైతాన్ని విమర్శిస్తే నవ్వుకోవడం తప్ప మరొక ప్రశ్న లేదు ఎందుకని జరుగుతుంది ఆచార్యుల వారు ఈ వాట కూడాను అంటారు దృశ్యంతే హి రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత దృశ్యంతే హీ పురుషాహ రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత వండర్ఫుల్ రాగద్వేషాలుండేవాడు తమ లైక్స్ అండ్ డిస్ ఇది నాకు దగ్గరగా ఉంటే ఇష్టం ఇది రాగం అది దూరంగా పోతే ఇష్టం ఎందుకంటే ద్వేషం నాకు ఏవైతే ఇష్టం అవి నాకు దగ్గరగా ఉండాలి ఏవి నాకు అయిష్టమ దూరంగా పోవాలి ఇది ప్రతి మనిషి జీవితం రాగద్వేషాల పొట్లం ప్రతి మనిషి భగవద్గీత అంత రాగద్వేషాల మీద నేను నడిచింది అద్భుతంగా రాగద్వేషాలను టచ్ చేయనటువంటి చాప్టర్ లేదు నాకు తెలిసినంత వరకు నాకున్న కొద్దిగానే ఉన్న భగవద్గీత మీద ఇది రెండో వందల యజ్ఞం ఈ రాగద్వేషాలు ఎంతవరకు పోతాయంటే శాస్త్రాన్ని కూడా కాదనేటువంటి స్థాయికి పోతాయి రాగద్వేషాలు వాడు ఏదైతే నమ్ముతున్నాడో బ్లైండ్ బిలీఫ్ అంటారు దృశారా బిలీఫ్ ఇట్ ఇస్ బ్లైండ్ ఇంకొక దానికి బ్లైండ్ బిలీఫ్ దానికి ఒక అడ్జెక్ట్ మళ్ళీ అనవసరం వాడు అనుకోని ఉంటాడు భగవంతుడు అంటే అక్కడే ఉంటాడు ఈ విధంగా ఉంటాడు ఆయన రూపం ఇలా ఉండాలి ఆయన అలా ఉండాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇది సామీప్యం ఇది సారూప్యం ఇది సాలోక్యం ఇది సాయుధ్యం ఇవన్నీ వినేసి ఉంటాడు పిచ్చి మాటలన్నీ ఆ దగ్గర కూర్చొని మనం ఆయన చూస్తూ ఉండాలి ఆయన మనం చూస్తూ ఉండాలి బోర్ కొట్టదా దేవుడి దగ్గర కూర్చొని ఆయన మనం చూస్తాం మనం ఆయన చూస్తుంటే ఎంతసేపు చూస్తాం అందువల్ల తిరుపతిలో ఎందుకు అట్రాక్టివ్గా తెలుసా మెడబెట్టి గంటతారు గనక అవును సార్ ఇప్పుడు చూడు మనకు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మన ఆలయాలు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ గుంటూరులో అంటే వీటిలో దేవుళ్ళు లేడనే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అంటే లేకపోతే పిచ్చోళ్ళం అని పోవడానికి కృష్ణాలయంలో కృష్ణుడు లేడు రామాలయంలో రాముడు లేడు మరి అక్కడ ఉండేటువంటి రాముడు వేరు ఇక్కడ రాముడు వేరా తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి వేరు ఇక్కడే ఆఫ్ కోర్స్ ప్రతిష్ఠ యంత్రం తంత్రం మంత్రం అంతా ఉంటాయని నేను మాట్లాడే వాటి గురించి కాదు నేను యంత్రాన్ని గురించి మాట్లాడడం లేదు తంత్రాన్ని గురించి మాట్లాడడం లేదు మంత్రాన్ని గురించి మాట్లాడడం లేదు కుతంత్రాన్ని గురించి మాట్లాడతాను అర్థమవుతుంది మీకు యంత్రం తంత్రం మంత్రం కాదు కుతంత్రం ఇదెంతా కాబట్టి భగవంతుడు ఎక్కడో ఉండాడు అనే ఒకటి పిచ్చి మాటలు నమ్మడం ఆ నమ్మిది తీసుకెళ్లి జనానికి రంగరించి పోయడం పాపం వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోవడం తెలిసి ఉంటే చెప్పాలి అవసరం దేనికి ఇదెంత రగద్వేషాలు ఇవన్నీ శాస్త్రం అతిక్రామంత శాస్త్రాన్ని కూడా కాదంటారు అట వాళ్ళు ఆచార్యులే అంటారు అన్నమాట అందువల్ల శుద్ధ బుద్ధి లేనటువంటి వాడికి జ్ఞానం ఇచ్చినా నిలిచేందుకు అవకాశం లేదు లేదు లేదు బుద్ధుడు భిక్షకపోతూ ఉంటే ఒక అడిగాడు స్వామిజీ మీరు ఇంటికి పోవడం ఎందుకు రోజు మా ఇంటికి వచ్చిపోండి తినేసి పోతురుగా నేను ధనికుణ్ణి బుద్ధుడు అంటాడు ఎందుకని బిట్స్ కానీ నేను ఏదో తింటాను లేకపోతాను లేదు లేదండి మీరు రండి ఆయన బుద్ధుడు అంటాడు నో నో నేను బిట్సు నేను పది మళ్ళీ దగ్గర నీ ఇంటిగా వచ్చేది లేదు నీ మీద ఆశ్రయించుకుని బ్రతకలేను సరే పోయి రేపన్నారా అండి మీకు షటర్ సోపేతంగా పెడతాను అన్నాడు ఒక్కరోజు బుద్ధుడు వచ్చాడు కానీ బుద్ధుడు అంటాడు నేను ఆయన తీసుకొచ్చి బ్రహ్మాండంగా వెండి పళ్ళే పెట్టాడు మనం పెట్టినట్టుగా ఆయనన్నాడు ఇవన్నీ నాకు అవసరం లేదు ఈ పొద్దును వెండి పళ్ళే పెడతాను రేపేం కావాలి నా పరిస్థితి సరేనా అందుకని నేనే నాకేదైతే ఉందో అక్షయపాత్ర దాంట్లోనే పెట్టు అని అన్నాడు అట్లాగే అన్నాడు మంచి పాయసము గారెలు బూరెలు అవన్నీ తీసుకొచ్చాడు పులిహోరంతా దీంట్లో వేయాలి అలా వేయిపోతూ ఆగాడు ఎందుకని ఆయన అంటాడు స్వామి మీరు వంచేసి నాకు మంత్రదీక్ష ఏండి అంటాడు బుద్ధుడిని బుద్ధుడు మంత్రదీక్షిస్తాడా ఎవరి దగ్గర ఏముందో కూడా తెలియదు సరే బుద్ధుడు ఏమంటాడంటే పెట్ట అన్నాడు ఆగాడు ఎందుకని బుద్ధుడు వస్తు వస్తు అట ఆ అక్షయపాత్రలో అంత మట్టి వేసుకొని వచ్చాడు స్వామి ఇప్పుడు మరి ఇదేంటిది మట్టిలో ఎట్లా వేస్తాను పదార్థం కూడా మట్టి అయిపోతుంది కదా కాబట్టి అది ఇట్లావండి నేను కడిగి మళ్ళీ వేస్తానని దేనికని అది మలినమైపోద్ది అయితే నేను పోతున్నాను దేనికని నేను భోజనం చేస్తే నీకు మంత్రదీక్ష చేయాలి మంత్రదీక్షిస్తే నువ్వు నా పాత్రలో వేస్తే నీ భోజనం ఎట్లాగైతే మలినం అవద్దు నేను కనుక నీకు మంత్రం ఇస్తే అది కూడా ఎందుకని ఇక్కడ మట్టి నీ దగ్గర మలినం ఉంది మనసులో తపోయజ్ఞ దనాదివి శుద్ధ బుద్ధి తపస్సు చేత యజ్ఞం చేత దానం చేత బుద్ధిని శుద్ధి చేసుకోవాలి ఇది రెండు రకాలు అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం అండర్స్టాండ్ ది పాయింట్ నైశ్చల్యం కొందరు అంటుంటారు స్వామీజీ కాన్సన్ట్రేషన్ లేదు స్వామిజీ ఎందుకు ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే పోయిందిలే ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరమైన విషయాలు ధ్యానం చేస్తున్నా నాకు కాన్సన్ట్రేషన్ లేదంటాడు నువ్వు ధ్యానం అనేది మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ ఏంటి అక్కడ అంటే అక్కడ నిలవడం లేదు స్వామీజీ ఎవరైనా ఏం చేయమంటావు నాకు కాన్సన్ట్రేషన్ లేదంటే నీ కాన్సన్ట్రేషన్ లేకపోలేదు ఎందుకంటే ఇప్పటికి నేను వెయ్యి సార్లున్నాను నీ దగ్గర ఆ మాట నాకు కాన్సన్ట్రేషన్ లేదు నా కాన్సన్ట్రేషన్ లేదు నా కాన్సన్ట్రేషన్ లేదు నాకు ఏకాగ్రత లేదు నాకు ఏకాగ్రత లేదు నీకు దేని మీద లేదా ఏకాగ్రత నాకు ఏకాగ్రత లేదు అనే దాని మీద నీకు ఏకాగ్రత ఉంది కదా ఇంకేంది నీకు ఏకాగ్రత లేకపోయేది ఇంట్రెస్ట్ లేదు ఆసక్తి లేదు ఆసక్తి లేదు ఆసక్తి ఉన్న తోట అవధానం దాని అంతా అది కలిసి వస్తుంది ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ అటెన్షన్ వస్తుంది ఇప్పుడు మనకి ఇష్టం లేదు ఇప్పుడు నేను తీసిపోయి సినిమాలో కూర్చొని పెడితే చూడలేము అట్లాగే దీని మీద ఇంట్రెస్ట్ లేని వాడిని తీసుకొని వచ్చి నువ్వు విజ్ఞానం ఒక విడమంటే వెళ్ళాడు తల పట్టుకుని కూర్చుంటాడు అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ ఇంట్రెస్ట్ లేదు ఆసక్తి కావాలి మనిషికి ఆసక్తి ఉన్నప్పుడు సహా గురుమేవా అభిగచ్చేత్ సమిత్పాణి అసలు గురువుని వెతుక్కుంటూ పోతాడు ఎక్కడ దొరుకుతాడో నాకు అని అర్థమవుతుంది ఇప్పుడు కాదు కాన్సన్ట్రేషన్ ఉండి కూడా ఉపయోగం లేదు ఇది రెండు రకాలు చిత్తశుద్ది అంటే మన మనసు శుద్ధిపడి ఉండడం మలినం లేకుండా ఫస్ట్ పాయింట్ జ్ఞానాన్ని పొందడానికి రెండవది ఇది అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం ఇది నువ్వు మాట్లాడేది అంతఃకరణ నైశ్చల్యం అంటే నిశ్చలంగా ఉండడం అది కాన్సన్ట్రేషన్ అనేది నువ్వు సరేనా చిత్త అంతఃకరణ శుద్ధి లేకపోతే నైశ్చల్యం ఉండి కూడా ఉపయోగం లేదు అందుకని అంటున్నాను కాన్సన్ట్రేషన్ పెద్ద విషయం కాదని ఆసక్తి ఉన్న చోట కాన్సన్ట్రేషన్ వస్తుంది ఈ వార్డులో ఎన్ని ఓట్లున్నాయో చెప్తాడు నిలబడ్డవాడు ఏ ఏ ఇంట్లో ఎన్ని ఎన్ని ఓట్లున్నాయో చెబుతాడు వాళ్ళ పేర్లు చెప్తాడు అన్ని చెబుతాడు కాన్సన్ట్రేషన్ లేక కాదు ధ్యానం దగ్గర లేదంటాడు అది తమాషా ఎలక్షన్ నిలబెట్టండి వాడిని ఎవడైతే ధ్యానం చేయడంలో లేదంటాడో వాడిని ఎలక్షన్ నిలబెడితే మొత్తం ఓటర్ లిస్ట్ అంతా తల్లని పెట్టుకుంటాడు అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆసక్తి ప్రధానం నైశ్చల్యం ఉన్నంత మాత్రాన చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం లేదు అదేంటి స్వామీజీ చిత్తశుద్ధి ఇంపార్టెంట్ చిత్త నైశ్చల్యం కూడా కావాలి కర్మోపాసనాదేహి వేదంలో క్లియర్ కర్మయోగం వల్ల చిత్తశుద్ధి ఉపాసన వల్ల చిత్త నైశ్చల్యం ఇవన్నీ క్లియర్గా తెలిసి ఉండాలి ఇప్పుడు మీరు తపస్సు చేసిన ధ్యానం చేసిన జపం చేసిన పూజ చేసిన అక్కడ నైశ్చల్యం అంత మాత్రం చేత చిత్తశుద్ధి వస్తుంది అని చెప్పడానికి లేదు ఇక్కడ కూడా పప్పులో కాలేస్తుంటాం పూజ చేసినంత మాత్రమే చిత్తశుద్ధి వస్తుంది అన్నా చిత్తం రావచ్చు సి ద పాయింట్ ఎందుకని ఎంత తపస్సు చేశాడు తపస్సు వస్తుంది కనుక మాట్లాడుతున్నా రావణాసుడు ఎంత తపస్సు చేశాడు కైలాసాన్ని కదిలించాడు నంది రెండు చేతులే దండం పెట్టాడు నందీశ్వర్ సరేనా వాడికి ఎంత కాన్సన్ట్రేషను సామాన్యమైన తపస్స అది భస్మాసుడు చేసింది సామాన్యమైన తపస్స హిరణ్య కశ్యపుడు చేసింది చెప్పండి అంటే రావణుడికి కావలసినంత చిత్త నైశ్చల్యం ఉంది నిశ్చలత ఆగిపోవాలంటే మనసు ఆగిపోవాల్సింది భయం దానికి కూడా అంత తపస్సు చేసి వాడు చేసిన పని ఏంటి సీతమ్మని అపహరించి తీసుకోవడం ఈడియట్ ఎందుకో తెలుసా చిత్తశుద్ధి లేదు వాడికి అదే అంత అవుతుందా ఇప్పుడు చిత్తశుద్ధి లేదు చిత్త నైశ్చల్యం ఉంది చిత్తశుద్ది లేదు ఈ రెండు జరగాలి అందువల్ల క్లియర్ గా శాస్త్రంలో కర్మోపాసన దేహే కర్మ ఉపాసన మనం కర్మయోగం చూస్తాం రెండు మూడు రోజుల్లో భగవద్గీతలో ఈవినింగ్ క్లాస్లో కర్మయోగంలో ఎట్లా ప్రసన్నత వస్తుందో చిత్తశుద్ది వస్తుందో ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ పోవడంలో అహంకారం లేకుండా కర్మలు ఆచరించడం రగద్వేషాలు లేకుండా ఉండడం ప్రసన్నంగా ఉంటుంది మనస్సు కాబట్టి చిత్తశుద్ధి తపస్సు వీటి వల్ల చిత్తశుద్ధి వస్తాయి చూడండి తపోయ దానాదిషత్తులో తపస్శబ్దం అనేక కోణాల్లో అనేక రీతిల్లో ఉపనిషత్తులు బోధించాయి యతో వాహ్యమాన్ని భూత నిజాయంతి జాతా నిజీవంతి ప్రయంత విశంవిశంతి స విజిజ్ఞాసస్వ స బ్రహ్మేతిమాని భూతాని జాయంతే ఎవరినించైతే ఈ ప్రపంచం అంతా కదిలిచ్చిందో ఎవరిలో ఉంటూ ఉందో ఎవరిలో విలీనమైపోతుందో ఎవ్వని చేజనుంచో జగం ఎవ్వని లోపల నుండో లేనవే తద్ బ్రహ్మ విజిజ్ఞాసస్వ దాన్ని గురించి విచారణ చెయ్యి దాన్ని తెలుసుకో ఏమని అదే బ్రహ్మము అని అని చెప్పగానే స తపోతప్యత సతపోత్యత సా తపో అత్యత వాడు వెంటనే గురువు చెప్పిన తర్వాత దాన్ని తెలుసుకుంటేనే వాడు తపస్సు చేశాడు అన్నాడు తపస్సు నైనా ఎవరి నుంచి అయితే ఈ ప్రపంచం వచ్చిందో ఎవరిలో అయితే ఉంటుందో ఎవరిలోయితే విలీనం అయిపోతుందో అది బ్రహ్మం దాన్ని నువ్వు తెలుసుకో అదే బ్రహ్మం అని చెప్పగానే సతపోతప్యత వాడు తపస్సు చేశాడు అన్నాడు శ్వేతాశ్వత రూపం మన తైత్రయం తైత్రయ శృతి అద్భుతమైన ఉపనిషత్తు సత పోత పతస్సు చేశాడట ఏంటి తపస్సు మళ్ళీ ఆచార్యుల వారు ఎంటర్ కావాలి మనస్సు ఇంద్రియాలు ఏకాగ్రంగా ఉండడం ఏకాగ్రతతో ఉండడం ఏదైతే ఉందో అది తపస్సు అని ఇచ్చారు मन इंद्रिियाग्रप मन इंद्रिया अला एग्रता तो विषय निवे उद अति तपस्सु ते सर्वधर्मेभ्य स धर्म परम तप याज्ञवल स्मृति యాజ్ఞవల్క స్మృతి సర్వధర్మేభ్య అన్ని ధర్మాల్లో కూడాను స ధర్మ ఈ ధర్మం ఏదైతే ఉందో అది పరమం తపహ చూడుతాం పరమం వచ్యతే ఇది శృతే ఆ పర శబ్దం ఏమిటి అంటే ఉత్తమమైనటువంటిది అనడం ఏంటంటే ఈ తపస్సు ఉత్తమమైనటువంటి తపస్సు అన్ని ధర్మాల్లోకి ఎందుకని తపస్ కిల్బింహంతి మనసులో ఉండేటువంటి కల్మశాలనంతా పోగొట్టేటువంటిది తపస్సు తపస్సు అంటే తపం వేడి కాదు అందువల్ల ఒక వస్తువుని వేడి చేసుకొని తింటాం ఎందుకంటే దాంట్లో ఉండేటువంటివి క్రిములని క్రిములన్నీ తస్తాయి ఉద్దేశంతో ఎక్కడ అనారోగ్యం వచ్చినా వేడి నీళ్ళు తాగండి ఎందుకంటే తప తపస్సు అసలు ఈ సృష్టి ప్రారంభమయ్యేటప్పుడే బ్రహ్మదేవుడు మొట్టమొదట ఎవరున్నారు సృష్టికి ముందు అర్థం కాని వాటికి ఎవరెవరో ఉంటారు ఇది సృష్టి వచ్చినప్పుడు చెప్తాను మీరు ఒక్కడే ఉంటేనే సృష్టి అతను ఒక్కడే ఉండి సృష్టి చేసి ఉండాలి ఇంకొకటి రెండో ఒకటి సృష్టి ఉన్నట్టే కాబట్టి తనొక్కడే ఉన్నాడు సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ చందోగ్య పరిషత్ కాబట్టి సదేవ ఇదం అగ్రే ఇదం ఇదం జగత్ అగ్రే సృష్టి ప్రాక్ సృష్టికి ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన సృష్టి చేశాడు దేన్ని కదూ బ్రహ్మం ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు ఒక్కడే ఉన్నాడు గనక అలా ఉండేటప్పటికి ఒక సౌండ్ వినపడింది అంటాడు ఉపనిషత్తులో తమషదు ఎవ్వరూ లేరు సౌండ్ ఎట్లొస్తారు సౌండ్ రావాలంటే ఆకాశం ఉండాలి అవకాశ ప్రదాతు ఆకాశహ సౌండ్ రావడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం ఆకాశం కూడా లేదు కాబట్టి ఎక్కడి నుంచి వినిపించి ఉండాలి ఆ బ్రహ్మకి ఏమి వినిపించింది ఆయనకి తనలో నుంచి ఉన్నదొక్కడే కనుక తనలో నుంచి ఒక ఒకటే ఒక పదం వినిపించిందట తప తప తప తప తప వెంటనే ఆ పదం మీద కాన్సన్ట్రేట్ చేశాడు అంటాడు సృష్టి చేయడానికి జస్ట్ తపహ అనేటువంటి పదం ఏదైతే లోపల వినిపించిందో దాని మీద కాంటంప్లేట్ చేసి ఈ సృష్టిని తయారు చేశాడు ఈ రోజు ఏదైతే మన కళ్ల ముందు కనపడుతూ ఈ అద్భుతమైనటువంటి సృష్టి వెనక బ్రహ్మదేవుని సంకల్పం తపహ అది వినిపించింది అప్పుడు అనుకుంటాడట ఇది నా అంతరాత్మ ప్రబోధం ఇంక రెండోది లేదు గనక ఓ ఇది తపస్ ఆ తపస్ బ్రహ్మదేవుని యొక్క తప ఫలం ఈ అద్భుతమైనటువంటి సృష్టి అని అది తపస్ ఓకే తపహ స్వాధ్యాయ నిరతం వాగ్విదాం ముని పొంగవం బ్యూటిఫుల్ తపహ స్వాధ్యాయ నిరతం వాగ్విదాం ముని పొంగవం పన్నెండు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాలు అయింది రామాయణం రాసేటప్పుడు ఈ భారతం ఎట్లాగైతే నేను లక్ష శ్లోకాలని చదివి రాశాను ఇరవై నాలుగు రామాయణాన్ని చదివి రాశాను వాల్మీకి రామాయణం మొత్తం ఎక్కడ ఒక్కటే అన్నీ పరిశీలించి విశ్లేషించి రాశాను ఆ టైంలో ఒక్కటి ఒక్క విషయం అనిపించింది ఎందుకంటే మహాత్ములు స్టార్ట్ చేసినప్పుడు గ్రంథారంభమే అద్భుతంగా ఉంటుంది ఇంటి వైభవం అంతా ద్వారం దగ్గరే కనపడుతుందని వాకిడి దగ్గరే గ్రంథారంభంలోనే ఉంటుంది వాడు వైభవం అంతా కూడా అలా చూచాను నేను ఫస్ట్ ఈ శ్లోకం ఉంది తపహ నిరతం వాగ్విదాం ముని పుంగవం తపస్సుతో స్వాధ్యాయంతో పవిత్రుడైనటువంటి నారద మహర్షి వాల్మీకి చెప్తూ ఉంటాడు రామాయణం అది స్టార్టింగ్ వాల్మీకి సామాన్యమైనటువంటి వాడు అప్పటికి నారద మహర్షి చేత ప్రభావితం అవుతాడు అయ్యా నీ దగ్గరకు బ్రహ్మదేవుడు వస్తాడు ఇప్పుడు ఆయన్ని అర్చించను రామాయణం స్టార్ట్ చేయని నారదుడు ప్రభావితం చేసింది వాల్మీకి అంతవరకు రత్నాకరుడు అప్పుడు వాల్మీకి అయ్యాడు కానీ విచిత్రం ఏంటంటే తపహ స్వాధ్యాయ నిరతం ఫస్ట్ వర్డ్ ఇన్ రామాయణ ఈస్ తపహ తపస్సు ప్రధానమైన విషయం రామాయణంలో అందుకని పద్నాలుగు సంవత్సరాలు రాముడు కూడా తపస్సు చేశాడు అడవికి వెళ్ళి మనకు ఆదర్శంగా ఉండడం కోసం రామాయణం తపహ అనేటువంటి పదంతో ప్రారంభం అవుతా ఉంది ఎట్లా కంక్లూడ్ అవుతా ఉందని మళ్లీ చూచానట్ల ఏ విధంగా కంక్లూడ్ చేశాడు ఈ పదంతో ప్రారంభం చేశాడు వాల్మీకి అధికవి ఏ వర్డ్తో కంక్లూడ్ చేశాడంటే ప్రవర్ధతాం అంటూ కంక్లూడ్ అయిపోయింది రామాయణం తపహ ఫస్ట్ వర్డ్ ప్రవర్ధతాం లాస్ట్ వర్డ్ తపహ ప్రవర్ధతాం తపస్సు వర్ధిల్లుగా వృద్ధి చెందుగా ఎందుకని ఈ తపస్సు వల్ల ప్రతి మనిషి హృదయం అంతఃకరణ శుద్ధిపడిపోతూ ఉంది గనక అలా శుద్ధిపడినటువంటి వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది గనక తపహేనికి అంతఃకరణ నైశల్యం యజ్ఞ దానాది దానాదివి యజ్ఞము దానం కాబట్టి నువ్వు చేయవలసింది తపస్సు నువ్వు ఇవ్వవలసింది దానం తమస్సు అది చేసేది తపస్సు ఇది ఇచ్చేది దాతవ్యం ఇది దానం ఇతరులకు ఇచ్చేటువంటిది దానం దీని మధ్యలో యజ్ఞం కాబట్టి ప్రపంచంలో ఏది మనకున్నా మంది కాదు ఇవన్నీ ఈవినింగ్ క్లాసెస్లో చూస్తాం కర్మయోగం వచ్చినప్పుడు ఏది ఉన్నా కూడా ఏం తీసుకొని రాలేదు తల్లి గర్భంలో నుంచి కేవ్వు కేకేసి ప్రపంచానికి వచ్చామే గానీ మూటల మూటలు ఎత్తుకొని రాలేదు ఈ ప్రపంచానికి ఎవరు ఆక్సిజన్ కూడా ఇక్కడే ఉంది సిలిండర్లతో మనం రాలేదు తల్లి గర్భంలో నుంచి అనిష్ట అన్ని పరమేశ్వరుడే ఇచ్చాడు ఇదంతా పరమేశ్వరుల యొక్క సృష్టి ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో ఈ ప్రపంచంలో కొంతకాలం మాత్రమే ఉండి వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి వాళ్ళం షార్ట్ విసా షార్ట్ విసా కొద్ది కాలం ఉంటాం ఎక్కువ కాలం ఉన్నాం ఏది పట్టుకుపోయే ప్రశ్న లేదు ఎందుకని ఏది తీసుకొని రాలేదు గనక ఏది మనకున్నా పరమేశ్వరుడు ఇచ్చిందే ఇచ్చిన దాన్ని ఇచ్చిన వాడిని దృష్టిలో పెట్టుకుని ఇతరులకు ఇవ్వడమే జీవితం అంతే ఇంకే లేదు కాదనుకున్నా పుచ్చుకుంటారు అదొక తమ ఇప్పుడు ఒకవేళ నా దగ్గర డబ్బు ఉందయ్యా ఇన్ని మూటలు ఆ మూటలు ఇచ్చిపోవాల్సిందే పోయినప్పుడు ఎవడన్నా ఎత్తుకుపోతాడా మూటలు కాదు అంత మట్టి కనుక ఎత్తుకుపోయింటి ఇప్పటి వరకు పోయిన వాళ్ళంతా పోతా పోతా పిడిగిన మట్టి కనుక అందుకని వాడు ఎత్తుకుపోక మనమేస్తాం పిడిగిన మట్టి ఇది కూడా నువ్వు ఎత్తుకుపోలేకపోతావు ఇది కూడా నేనే ఇస్తున్నానని చూశారో లేదో మీరు అవన్నీ జాగ్రత్తగా చూడాలి గుంటలో మనిషిని పెట్టి పూడ్చేటప్పుడు అంత మట్టి వేస్తారు ఎందుకో తెలుసా ఇది కూడా నువ్వు ఎత్తుకుపోలేవు నాయన అని అది ఆయనకి చెప్పడం కాదు ఈయన తెలుసుకోవాలా ఎందుకని ఆయనకి విధియా నాకు తదియా ఇప్పుడు ఆయనది విధియా నాకు తదియ ఇప్పుడు ఆయన పోతా ఉండేటప్పుడు నేను కదా ఇప్పుడు ఆయనకేసాను వెనక దీన్ని చూసుకోవచ్చు వీళ్ళు రేపు నాకేస్తారు అది అంతే అంతే కాబట్టి కనీసం వెళ్ళినటువంటి ఒక్కొక్క అంత పిడికడ మట్టి కనుక ఎత్తుకొని పోయి ఉంటే ఇప్పుడు మనకు మట్టి కూడా దొరికేది కాదు చంద్రమండలంలో నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మట్టిని ఎందుకని అడుగులేదు మట్టి కనుక దాన్ని కూడా కొంటున్నారట అదే ఇటీవల ఎన్న అది కూడా అక్కడ కూడా కొంటున్నారట భూములు అవుటర్ రింగ్ రోడ్డు అర్థమవుతుంది అనో విచిత్రం ప్రపంచం దునియా బడా విస్తారాయ్ ఏం చేస్తాం అందువల్ల అంతా ఇవ్వదగిందే ఇప్పుడు అన్నీ ఇస్తారు ఎవరెవరికి ఏమిస్తామనేది ఏ విషయం పిల్లవాడున్నాడు వాడికి ఆస్తి ఇచ్చిపోతాం ఇద్దరు పిల్లలు ఉండరు ఇద్దరికి ఇస్తాం ఆస్తులు అందులో ఒకటికి ఎక్కువ ఇస్తాం ఇది రాగ ద్వేషాలు అని వాడికి చెప్తాం వీడికి ఇద్దని వాడికి డౌట్ వాడికి కూడా అట్లాగే అని అందుకని వీడు ప్రేమించడు వాడు ప్రేమించడు వచ్చేప్పుడు చివర్లు అంటాడు మీ ఆశ్రమంలో ఉంటానని అర్థమవుతుంది దిస్ ఈస్ లైఫ్ అర్థమవుతుంది ఎంజాయ్ చెప్పండి కనుక ఉన్న ఆస్తి పిల్లలకి ఇస్తే దీన్ని ఎవరికి ఇవ్వాలి ఇది కూడా ఉంది కదా ఉన్నదంతా ఇచ్చేది ఇది కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత కుక్కలకి నక్కలకి వాటికి వీటికి ఇది ఇచ్చేసి పోవడం దాతవ్యం దానం దానం చేయనోడెవరు సార్ ఈ ప్రపంచంలో దానం చేయనోడెవరు కర్ణుడు గిరుడు ఏం కర్ణుడు అందరం కర్ణుడవే అందరం కర్ణులు తెలిసి చేస్తే కర్ణుడు తెలియజేస్తే మనం తెలియని కర్ణులం ఒక సాధువు కనపడితే పాపం ఒక వ్యాపారస్తుడి సాష్టాంగ నమస్కారం చేశాడట ఎందుకయ్యా నాకు నమస్కారం చేసావు వీధుల్లో పడ్డావు అనవసరంగా మట్టి అయింది చొక్క దేనికి ఇది పనిచేసావు ఏమి లేదు స్వామి మీరు మహా త్యాగులు గనక మీకు నమస్కారం ఎవరు చెప్పారు నీకు నేను త్యాగ నేను కాషాయం వేసుకుని కదా పోనీ దుంపదేగా కాషాయం వేసుకుంటే త్యాగము కద్దరు వేసుకుంటే త్యాగము ఇదే పదే గుడ్డలకు సంబంధించిందట ఇది పోనీ అన్నావు అనుకో ఏంటి మీరు అన్ని వదిలివచ్చారు స్వామిజీ సర్వసంగ గనక అంతా త్యాగం చేసి వచ్చారు కనుక ఆ సాధు విచిత్రమైన వాడిగా ఉండాడు అతను వెనక్కి వచ్చి వీడికి సాష్టాగ నమస్కారం చేశాడు ఈతను ఇదేంటయ్యా నువ్వు త్యాగం చేసావు కనుక నీకు నమస్కారం చేస్తావు నువ్వు నాకెందుకు నమస్కారం చేస్తాను నాయన నాదేమి త్యాగం నాయన కొద్ది కొద్దిగా చేశాను త్యాగం నువ్వు కాదు ఒకేసారి చేసిపోతావు ఎందుకంటే లోపివి ఎవరికి ఒక పైసా ఇవ్వవు లాస్ట్లో పోయేటప్పుడు ఒకేసారి ఇస్తావు అంతా నేను అప్పుడప్పుడు ఇస్తాను అర్థమవుతుందే కాబట్టి నీకు మించిన త్యాగ నేను కాదు అని నీకే సార్థం అప్పుడు అనుకున్నాడు ఎవరే ఇది ప్రాబ్లం ఈ సన్యా ఓకే కాబట్టి దేహాన్ని కూడా వదిలిపెట్టి పోవాల్సిందే ఇది రేపు మట్టిలో కలుస్తుంది లవణాలుగా తయారవుతుంది ఎరువుగా తయారవుతుంది మళ్ళీ అక్కడి నుంచి మొక్కలు వస్తాయి ఎందుకని ఇదంతా రుణం ఎన్ని వంకాయలు తినాం ఆలోచించుకోండి ఎన్ని బెండకాయలు తినాం ఆలోచించుకోండి ఎన్ని చపాతీలు చెత్త వేస్తూ ఉంటే దిబ్బ పెరిగినట్టుగా చపాతీలు వేస్తూ ఉంటే దేహం పెరిగింది ఓకే మరి ఇంత తిన్న తర్వాత రెసిఫ్రికేషన్ ఏంటి మళ్ళీ తిరిగి ప్రతిఫలం ఏంటి ఈ దేహాన్ని దానికి ఇస్తే ఇదంతా దానివల్ల తయారైంది గనక మళ్ళీ అదే భూమికి శక్తి వస్తూ ఉంటది దాతవ్యం దానం అదే ముందు తెలుసుకొని గనక ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ పోతే చిత్తశుద్ధి వస్తుంది చిత్త నైర్మల్యం ఉంటుంది మనిషికి కనుక తపో యజ్ఞ దానాది యజ్ఞ परमेश्वर कोसम का लेकिन समज का नीवू आशंक प्रतिफलापेक्ष लेकिन ईश्वरपण बुद्धि यज्ञ तपोयज्ञा शुद्ध बुद्धिजर्व का इवन స్వచ్ఛము అనేటువంటి భావనతో వీటిని పరిత్య వీటిని వదిలిన తరువాత యదాప్నోతి సర్వం యత్ నిత్యం బ్రహ్మ ఆప్నోతి ఇటువంటి వాడు గురువు దగ్గర ప్రభావితమై జ్ఞానాన్ని పొంది ఏ బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఏ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడో తద్ బ్రహ్మ అహమేవ అశ్మి తదేవ అహమశ్మి అది నేనే అయ్యున్నాను పరం బ్రహ్మ నిత్యం నిత్యం పరం బ్రహ్మ తత్ పరం బ్రహ్మ నిత్యం తత్ నిత్యం పరం బ్రహ్మ అహమేవ అశ్మి నేనే అయ్యున్నాను కనుక గురువు ఇంకా స్టార్ట్ కాలేదు గురువు బోధించబోయే ముందు వస్తువు ఉన్నదే గనక ఉన్న వస్తువుకి ఒక వస్తువు ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది గనక జ్ఞానం కలిగితే ఆ వస్తువు ఏమిటో తెలిసిపోతుంది గనక బ్రహ్మం ఉన్నదే బ్రహ్మం కన్నా రెండవ వస్తువు లేదు అది ఉన్నట్లుగా నాకు తెలియడం లేదు నాకు కావలసింది బ్రహ్మం కాదు ఆత్మ కాదు గురువు చెప్పిన తర్వాత ఆత్మ పుట్టదు సార్ గురువు బోధించిన తర్వాత ఆత్మ పుట్టుకొచ్చే ప్రశ్న లేదు ఆత్మ జ్ఞానం పుడుతుంది దట్స్ ద పాయింట్ ఆత్మ పుట్టదు ఆత్మ ఉన్నదే నాకు నాకు ఏమీ తెలీదు భగవంతుడంటే ఏమి తెలియదు అని చెప్పేవాడు కూడాను వాడికి ఆధారమైంది ఆత్మ అందువల్లనే మాట్లాడుతున్నాడు చైతన్యం వల్ల దే ఫోర్ ఆత్మ పుట్టదు ఆత్మ జ్ఞానం పుడుతుంది అంతకుముందు ఆత్మ అజ్ఞానం ఉంటుంది ఆత్మ జ్ఞానం పుడితే ఆత్మ అజ్ఞానం పోతుంది నువ్వు ఆత్మ జ్ఞానివి ఇప్పుడు ఆత్మజ్ఞానివి సుచరపదం ఎవరికైతే ఆత్మీయకు సంబంధించిన జ్ఞానం ఉందో వాడు ఆత్మజ్ఞాని